ఎందుకంటే ఆ స్థైర్యము శరీరము రాతుదేలుట ఎటువంటి కష్టాన్నైనా సహించుట తర్వాత చీమ చిటుక్కుమంటే తక్కువని ఎలర్ట్గా ఉండుతా ఎలర్ట్నెస్ ఏకాగ్రత ఇవన్నీ కూడా తనకి అభ్యాసం అయిపోయేప్పటికీ ఆ ఫండమెంటల్ క్వాలిఫికేషన్స్ ఎప్పుడైతే దృఢంగా నిర్మాణం అయిపోయాయో అప్పుడు ఇంకా కత్తిని ఇటు తిప్పడం అటు తిప్పడం ఈ రకమైన మూవో ఆ రకమైన మూవో అఫెన్సివ్ మూవ్స్ డిఫెన్సివ్ మూవ్స్ ఇవేవో కొన్ని ఉంటాయి అవి పర్టికులర్గా సిస్టమేటిక్గా నేర్చేసుకుని ఆ తర్వాత ఇంకా నువ్వు ఇన్నోవేట్ చేసుకుంటూ పోవడమే యు ఆర్ యువర్ మాస్టర్ యూ డూ ఇట్ యువర్ సెన్ అని ఆయన ఫ్రీడమ్ ఇచ్చేస్తే ఈ బికెమ్ ఎ గ్రేట్ స్పోర్ట్స్ మన్ వితిన్ సిక్స్ మంత్స్ అది వ్యవసాయాత్మిక బుద్ధి అలాగే నిర్మాణం చేసుకురావాలి కాబట్ దానికి అలాగ ఫౌండేషన్ దగ్గర నుంచి నిర్మాణం చేసుకురావాలి దానికి యూనిఫికల్ యాటిట్యూడ్ ఉంటే పనికి రాదు చాలా కమిటెడ్గా నిష్ఠ అనే పదాన్ని వాడతారు చాలా పరినిష్ఠితుడుగా ఉండాల్సి ఉంటుంది అటువంటి లక్షణం ఎవడ ఏందైనా మీకు కనపడితే ఆ లక్షణము అది ఈశ్వరుని యొక్క విభూతి శంకర్లు ఏమంటారు చూడండి జయోస్మి చే జయమును పొందువారి యొక్క జయము నేనే వ్యవసాయోస్మి వ్యవసాయినాం నిశ్చయ బుద్ధి గలవారి ఎందు నీకు గోచరమయ్యే ఆ నిశ్చయాత్మకమైన బుద్ధి అది నా యొక్క విభూతియే మళ్ళీ విభూతులు అందుకే అటువంటి వాళ్ళు మనం కనపడినప్పుడు మనం సంతోషించాలి వాళ్ళని చూసి అసూయ పడకూడదు సంతోషించాలి వాడు బాగా చదువుకున్నాడంటే చదువుకున్నవాడిని చదువుకున్న వాడిని చూస్తే అసూయ ఉంటుంది అలా ఉండకూడదు ఎప్పుడు హ్యాపీ బీ హ్యాపీ హీఈ్ అకాంప్లిష్డ్ బీ హ్యాపీ మీతో అన్హ్యాపీ ఎప్పుడవుతామో తెలుసున్నా మనం ఇది మీరు గమనించండి మీతో పోల్చుకుంటే అన్హ్యాపీ అయిపోతాం మీతో పోలిక పెట్టుకున్నారే ఒక క్షణం వాడిని చూడగానే మీతో పోల్చుకుంటే మీరు అన్ హ్యాపీ అయిపోతారు ఇప్పుడు లక్షాధికారి ఉన్నాడు అనుకోండి కొంచెం భేదవాడు కనపడితే చాలా పొగరుగా అహంకారంగా లేకపోతే కాండెసెండింగ్ అంటారు అంటే నేను నిన్ను కాపాడుతాను అన్నట్టుగా మాట్లాడతాను అదే లక్షాధికారి ముందు కోటీశ్వరుడు కనపడితే ఇంత పుసరంత అయిపోయి ఉంగి దండాలు పెడుతూ వినయాన్ని చూపిస్తూ లోపల వీడికి డబ్బులు బాగా ఎక్కువ ఉన్నాయన్న ఈర్ష్యని చెందుతో ఉంటాడు మనిషి తనకంటే తక్కువ వారి ఎడల నిరాదరణ తనకంటే ఎక్కువ వారి ఎడల ఈర్ష్య ఈ లక్షణాలని కలిగి ఉండడము ఇది సహజ లక్షణం అలా ఎందుకు జరుగుతుందంటే రెండు సందర్భాలలో కూడా మనిషి తనతో పోల్చుకుంటాడు మీరు దీన్ని ఆలోచించండి ఇది కొంచెం కఠినమైన టాపిక్ మనస్సు పెట్టి పరిశీలించదగిన టాపిక్ తనతో పోల్చుకుంటాడు పాండిత్యం కానీ ఒక కళ కానీ ధనం కానీ బలం కానీ వేషం కానీ డ్రెస్సు కానీ ఆభరణాలు కానీ హెయిర్ స్టైల్ కానీ తనతో పోల్చుకుంటాడు పోల్చుకుని దుఃఖాన్ని పొందుతాడు ఎదుటివాడి ఎందు నిరాదరణ అయినా ఉంటుంది తనకంటే తక్కువ వాడైతే తనకంటే గొప్పవాడైనట్లయితే ఈర్ష్యైనా ఉంటుంది ఈ విధంగా మనిషి చాలా మనస్సుని కాలుష్యంతో నింపుకుంటూ ఉంటాడు దీని సీక్రెట్ ఏమిటంటే ఇది ఒకటి అభ్యాసం చేయటం కదా అంటే ఎలక్ట్గా ఉండి అభ్యాసం చేయాలి మీరు ఎవళ్ళని చూసినా చూస్తూనే ఉంటారుగా ఎంతోమంది మనుషులను చూస్తూనే ఉంటారు వ్యవహరిస్తూనే ఉంటారు వాళ్ళ గురించి మనకి తెలుసుకునే ఉంటుంది చూడడం తెలుస్తుంది వాళ్ళే చెప్పినప్పుడు తెలుస్తుంది లేకపోతే ఇతరులు చెప్పినప్పుడు తెలుస్తుంది ఎవళ్ళని చూసినా వాళ్ళతోటి మనల్ని పోల్చుకున పోల్చుకొనరాదు నో కంపారిజన్ ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి నా క్లాస్ కింద వంద మంది వస్తారు ఇక కొంతమంది పెద్ద పెద్ద స్వాములు కామర్స్టర్లు చెప్పారంటే పబ్లిక్ మైదానాల్లో పెట్టి పదివేల మందికి చెప్తారు నా క్లాసుకి పొట్టుమని ఏవో వంద మంది వస్తే గొప్ప పెద్ద క్లాస్ కింద లెక్క ఇదేనేమో పాటలు పాడి ఆర్కెస్ట్రా పెట్టుకుని తబలావీ పెట్టుకుని మధ్య మధ్యలో ఏదో పాటలు పాడి గుంజు గొంతుకుతో పైగా నా గొంతుకులాగా ఏవో పిచ్చి పిచ్చి పాటలు నాలుగు పాటలు పాడి ఆ మధ్య మధ్యలో అప్పుడప్పుడు వ్యాఖ్యానం పాటలో ఏమి లేకపోతే దానికి ఏంటి వ్యాఖ్యానం ఏముంటుంది పాటలో ఏముంటుంది కరుణాతరంగా అనే ఏదో ఉంటుంది తప తపల టట తపల కొడతాడు అప్పుడు ఆ ఈశ్వరుడు కరుణతో నిండి ఉంటాడండి అని నేను వ్యాఖ్యానం ఏముంది మొత్తం మీద ఏముంది సరే ఈశ్వరుడు కరుణతో నిండి ఉంటాడు ఏమి కాదట్ట ఏముంది ఎంతసేపు చెప్పదా అదేదా ఇంకేముంటుంది కదా కదా మీరు భక్తి చేస్తే కోరికలు తెలుస్తాడు ఒకసారి మంచిది దానికి మళ్ళీ తబలా ఈ తబలా ఒకటి మధ్యలో తబలా ఒకటి వైలుల్లో ఒకటి ఏమిటి ఎందుకు తబలా వైలు ఎందుకు దానికోసం ఇలాగంటి జలాభా చేసేటువంటి వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉంటారు పీఠాధిపతులు ఏరకంగా ఉంటారు ఏదో చేస్తూ ఉంటారు పదివేల మంది పాట పాడడాం ఓ పాట పాడ్డాం ఓ దేవా నీవేరా నాకు దిక్కు అని పాట పాడడాం పాట మధ్యలో సత్ సీది అంటూ ఉన్నాం ఏమన్నా సంగీతం వచ్చిన వాళ్ళు అంటే అది ఒక శోభ ఈ పాట పాడి కూడా ఐదు మంది ఉంటారు తోల్చుకున్నాను అనుకోండి నేను నాకు ఏమనిపించాలో తెలుసు నేను సంస్కృతం చదువుకునే భాష్య పాఠం చెప్తుంటే వీళ్ళు వంద మంది ఉంటారు వ్యమోహం ఈ జోడల్ని ఆయన సింపుల్ పాట పాడుతుంటే ఐదు వేల మంది మహోత్సాహంతో పాడేస్తున్నారు అది ఎంత నిరుత్సాహం కలుగుతుంది కలగాలి పోల్చుకుంటు పోల్చుకోలేదనుకోండి చల్త దునియాల్త దినియా ఏ దునియా అనేదో పాట దినియా దునియా అంటే దినియా అంటే అలాగే ఉంటుంది మెహసిల్ బస్ దట్ ఈస్ వాట్ కాబట్టి ఏమీ ఉండదు నీవు ఆకాశము వలే నిర్వికారంగా ఉండిపోతారు దీపావసంలో పర్వాలేదు దీపం పర్వాలేదు చాలు నాగము దీపం ఎక్కువ ఆకాశమువలే నిర్వికారంగా ఉండిపోతారు నో కంపారిసన్ ఎవరితో పోల్చుకోకూడదు కజిన్స్తో పోల్చుకోకూడదు బంధువులతో పోల్చుకోకూడదు మిత్రులతో పోల్చుకోక నో కంప్యారిసన్ అది కష్టం ఉండదే తేలుస్తాము కానీ మీరు అలాగ పోల్చుకోకుండా కనుక ఉండగలిగితే అప్పుడు మీకు ఆ వికాసం ప్రారంభమవుతుంది అప్పుడు ఏమవుతుందంటే ప్రతి వాడిలో మీకు విభూతి దర్శనం ఇస్తుంది ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు ఆయన మంచి ఇంగ్లీష్ వచ్చింది అనుకోండి ఆనందం అనిపిస్తుంది ఆయన చూసిన వాళ్ళు మనకు వచ్చిన ఇంగ్లీష్తో పోల్చుకుంటే దుఃఖం అనిపిస్తుంది ఇంకో అతను ఉంటాడు మేథమెటిక్స్ బాగా వచ్చాయి అబ్బా ఏం బుద్ధిమంతురండి అతనికి మ్యాథమెటిక్స్ బాగా వచ్చిందండి అలా చెప్తుండగానే ఆనందం అనిపిస్తుంది సంస్కృతం చదువుకున్న వాడిని చూస్తే ఇతను ఉన్నాడే సంస్కృతం బాగా చదువుకున్నాడు అండి అని ఆనందం అనిపిస్తుంది ఎవడైనా మంత్రం బాగా చెప్తుంటే అబ్బా ఎంత ఆనందం ఈ రోజుల్లో మంత్రం సరిచే చెప్పి వాడు చూడండి ఇతను ఎంత స్వచ్ఛంగా చెప్తున్నాడు ఆనందం అంత ఆనందమే ఎవరికైనా లాభం వచ్చిందనుకోండి అబ్బో మహానందం బాగుంది చూడండి ఎంత హ్యాపీ వాళ్ళు ఎంతో లాభం పొందారు హ్యాపీ అలా ఉండాలండి విభూతి యోగం యొక్క సందేశం ఏది విల్ బి హ్యాపీ ఇప్పుడు ఒకతను విజయాన్ని పొందేటంటే ఆ విజయం నాదే అని అనుకోవాలి ఒకడు లాభాన్ని పొందితే ఆ లాభం నాదే ఒకడు కడుపు నుండి భోజనం చేసి తృప్తిగా తృప్తిని పొందితే ఆ తృప్తి నాదే అనే అది సర్వాత్మభావము దానికి మార్గం ఏమిటంటే తనతో పోల్చుకోకుండా తనతో పోల్చుకోగానే ఈగో నిర్మాణం అవుతుంది నెగిటివ్ ఈగోనే అవ్వచ్చు పాజిటివ్ ఈగోనే అవ్వచ్చు బోత్వేసిటీ రావు అలా ఉండగలిగితే మీకు యథార్థమైన విభూతి దర్శనము మీరు సృష్టిలో సర్వత్రా కూడా ఆ ఈశ్వరుని యొక్క విభూతిని మీరు దర్శించగలుగుతారు చాలా తేలికగా దర్శించగలుగుతారు ఎందుకంటే అంతటా విభూతి ఉంటుంది విభూతి లేని చోట్లేదు ముఖే ముఖే సరస్వతి రిక్షాపుల్లర్లో విభూతి ఉంటుంది బస్సు కండక్టర్లో విభూతి రోడ్డు మీద మన దగ్గర ముసుకెత్తడానికి వచ్చిన కూడా ఓ విభూతి ఉంటుంది సో వెన్ యు ఆర్ ఎలర్ట్ యూ కెన్ సీ విభూతి పశు పక్షి సర్వమునందు విభూతి ఉంటుంది వెన్ యూఆర్ ఎలర్ట్ యూ కెన్ సీ ద పశువులు ఎంత తెలివితేటలుగా ఉంటాయి వాటికి ఉన్న తెలివితేటలు చూస్తే ఆశ్చర్యమే ఎంత నేను ఒకసారి కోటికి నారీగా పండిచ్చా ఓ సగం చేసి ఇచ్చా అది జాగ్రత్తగా ఎగ్జామిన్ చేసి ఆ తొక్క తీసి పక్కన పెట్టి ఆ తొన తీసి ఆ తొన తింటూ మధ్యలో గెండు వస్తే పక్కన పారేసి ఆ తొనని మనిషి తిన్నట్టు అచ్చు మనిషే అనుకో దీనికి ఎన్ని తెలివితేటలు ఇచ్చాడు భగవంతుడు పశువుని పశువుకి ఎన్ని కలిగితే చూడండి కాబట్టి సర్వత్ర మీరు విభూతిని దర్శించగలుగుతారు చూడండి ఆయన చెప్పి స్టైల్ ఎలా ఉందో ఎవరికైనా లాభం కలిగితే లాభం నేనే జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం సత్వగుణము కలవారు మీకు కనబడితే వారిలో ఉండే సత్వము సత్వగుణము నేనే శంకర్ల వ్యాఖ్యానం చేశారు కొంతమంది టీకాకారులు ఆ సత్వశబ్దానికి ఇంకో అర్థం ఉంది దాన్ని కూడా చెప్పారు ఎక్కడైనా మీకు బలశాలి కనపడితే ఆ బలము నేనే ఈ మాట ఇంతకు ముందు ఒకసారి చెప్పాడు శ్రీకృష్ణుడు బలం బలవతామస్మి ఆ సత్వం సత్మవతామహం కాబట్టి శంకరులు ఏం చేశారంటే ఆ బలాన్ని ఇక్కడ చెప్పలేదు ఇంకా ఒకసారి చెప్పాడు కాబట్టి ఇక్కడ సత్వగుణాన్ని చెప్పారు ఇప్పుడు మూడు గుణాలు ఉంటాయి మీకు తెలుసున్నదే ఊరికే బ్రీఫ్ గా చెప్పేస్తున్నాను సత్వగుణము రజోగుణము తమో గుణము ఇవి మనస్సునంలో ఉంటాయి కానీ మనం మనస్సుతోటి మనస్సు అంటే బుద్ధి అనే సెన్స్ లో అంతఃకరణం దాంతో మనం తాదాత్మ్యం చెంది ఉన్న సందర్భంలో దేహేంద్రియాదులతోటి మనస్సుతోటి మమేకమై ఉన్న సందర్భంలో ఆ గుణములు మనమే అవుతాయి కాబట్టి తమో గుణము అధికంగా ఉన్న మనిషి వాడిలో రజోగుణము తక్కువ ఉంటుంది సత్వగుణం మరీ తక్కువ ఉంటుంది తమో గుణం అధికంగా ఉంటుంది వాడి ఇల్లు ఈశ్వరుని యొక్క విభూతి కనపడదు ఈశ్వరుడు ఉంటాడు కానీ ప్రకాశం ఉండదు ఈశ్వరుడు ఉండి ప్రకాశం ఉంటేనే విభూతి అవుతుంది అది ఈశ్వరుడు ఉండడం సర్వగుణంలో ఉంటాడు అది అది ఇష్యూ కాదు కాబట్టి అతని విభూతి పూర్తిగా అనగద్రొక్కబడి ఉంటుంది అసలు పైకి రాదు తమో గుణ తమోగుణం అంటే ఏటో తెలుసు అండి ఇప్పుడు గ్లటన్ అంటారు గ్లటన్ అంటే ఓవర్ హీటింగ్ చేసుకొని కనపడతారు ఎక్కన పడితే అక్కడ ఫ్లెష్ ఓవర్ఫ్లో అయిపోతూ ఉంటుంది ప్రతి ప్రతి టిష్యూ కూడా బాగా ఎక్కువ ఫ్లెష్ తోటి క్రొమ్ముతో నిండి ఉంటుంది దేహం కూడా కేవలం బొడ్జొక్కటే కాకుండగా బుగ్గలు ఫ్లెషీగా ఉంటాయి ఇక్కడ ఇదంతా కూడా చాలా ఫ్లెషీగా ఉంటుంది సో చాలా హెవీ సెట్ ఉంటారు వెరీ హెవీ సెట్ అది అంటే ఒబీస్ ఒబీసిటీ అంటారు ఎందువల్ల ఉంది ఒబీసిటీ అంటే ఇప్పుడు కొంతమంది ఫ్రేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ స్లైట్లీ బిగ్గర్ దట్ ఈజ్ నాట్ ది పాయింట్ ది పాయింట్ ఈజ్ ఓవర్ ఈటింగ్ వల్ల వచ్చే ఒబేసిటీ ఓవర్ ఈటింగ్ వల్ల ఎవరైతే ఒబీసిటీగా ఉంటారో వాళ్ళు కూర్చుని ఉంటారు అలా సోఫాలోనో లేకపోతే కొంచెం కొంచెం మెత్తని సోఫా ఒకటి పిష్ని దాంట్లో కూలబడతారు కూర్చోలేరు ఆ బరువు ఎక్కడోకడా కూలయ్యాలి బస్తాల్చులేట్టుగా అలా దాంట్లో కూలబడతారు ఒకసారి కూలబడితే ఇంకా దాంట్లో నుంచి లేచి పని అలా కూర్చొని ఉండడం గాలి తీల్చేపుడు కూడా కొంచెం ఇబ్బంది పడతారు ఎందుకంటే గాలి పీల్చినప్పుడల్లా డయాప్సరం పైకి కిందకింగ్ ఇవటం కొంచెం ఇబ్బంది పడుతుంటాం పాపం వీఆర్ నాట్ సేయింగ్ ఎనీటింగ్ అగనెస్ట్ డ్యామ్ ఓవర్ ఈటింగ్ ఇది అమెరికాలో ఎక్కువ ఒబేసిటీ అన్నది చాలా డేంజరస్ క్వాలిటీ అది చాలా ఎక్కువ అది ఎందుకు వస్తుందంటే ఓవర్ ఈటింగ్ తమో గుణం తర్వాత ఆల్కహాల్ మొదలైనటువంటి మాదక ద్రవ్యాలకి అలవాటు పడి ఉంటారు వాటి ఎందు అనురక్తి వాటికి ఎందు ప్రేమ ఉంటుంది అట్రాక్షన్ ఉంటుంది పెద్ద గొప్ప అదంతా కూడా తమోగుణమే తర్వాత ఆరా అటువంటి వాళ్ళు ఆరాధనలు చేసేప్పుడు తామసమైన ఆరాధనల మీద ప్రే ప్రీతిని కలిగి ఉంటారు తామసారాధకులుగా ఉంటారు ఈ తమోగుణము అది ఆ ఈశ్వరుని యొక్క ప్రకాశాన్ని కత్తి వేస్తుంది అక్కడ నీకు విభూతేని నీకు లేదు ఏది లేదో ముందు చెప్తున్నా తర్వాత రజోగుణం రజోగుణం అంటే వెరీ స్ట్రీట్ స్మార్ట్ వెరీ అంబిషియస్ టైప్ ఏ పర్సనాలిటీ అంట సైకాలజీలో వెరీ అంబిషస్ అండ్ వెరీ వెరీ ఎన్థ్యూజియాస్టికల్లీ పర్షన్ వెల్త్ అండ్ ఫ్లెషర్స్ భోగాలు భోగాలే కావాలి ధనం ధనమునందు ఎర్లీ ఆకర్షణ సో బాగా లోభం ఉందనుకోండి అది తమో గుణం డబ్బు ఉంటుంది వాడు ఖర్చు పెట్టడు ఇతరులకు ఇవ్వడు తను చేయడు అది తమో గుణం కానీ వీడు అలా కాదు వీడు డబ్బు ఖర్చు పెడతాడు కానీ డబ్బు సంపాదించాలని చెప్పేసి తీవ్రమైనటువంటి ఆంబిషన్ కలిగి ఉంటాడు చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ ధనాన్ని సంపాదించాలి అనేటువంటి ఆంబిషన్లో ఉంటాడు ఆ ధనాన్ని ఉపయోగించి భోగాలను అనుభవిస్తూ ఉంటాడు చాలా హైపర్ యాక్టివ్గా ఉంటాడు సో ఒక్క మాటలో చెప్పాలంటే మోడర్న్ పీపుల్ అందరూ అలాగే ఉంటారు సీటెడ్ పీపుల్ అలాగే ఉంటారు వాళ్ళందరూ కూడా రజో గుణప్రధానం అక్కడ కూడా ఈశ్వరుని యొక్క విభూతి కప్పి వేయబడి ఉంటుంది రజోగుణము తమో గుణము ఇంకా సత్వగుణం దగ్గరకు వస్తాం సత్వగుణ ప్రధానం ఎలా ఉంటాడంటే వైరాగ్యం కలిగి ఉంటారు వివేకం కలిగి ఉంటారు వివేకం అంటే ఎలాగా ఇప్పుడు డబ్బు ఉంది అనుకోండి డబ్బులేముందిలండి వస్తుంది పోతుంది డబ్బు శాశ్వతం కాదు అని వాడు అంటాడు అన్నం కాదు హీ ఫీల్స్ ఇట్ అండ్ హీ ఫేస్ ఇట్ డబ్బు సంపాదిస్తూ ఉంటాడు ఖర్చు పెడుతూ ఉంటాడు కానీ ఈ నోట్స్ డబ్బు అన్నది వస్తుందండి పోతుందండి దీంట్లో పెద్ద విషయమే ఉంది అనే ఒక అసంగత ఉంటుంది భోగాల గడల అదే భోగం ఎందుకంటే మనకి భోగం అనవసరం శరీర కోసం కొంచెం ఆహారం కావాలి తప్ప దీంట్లో భోగం అక్కట్లేదు అంటాడు అలాగంటే అచిచ్యూల్లో ఉంటాడు సో ఏ భోగము గడలా కూడా విరక్తిని కలిగి ఉంటాడు వైరాగ్యం అది సత్వగుణం తర్వాత జ్ఞానం మీద ప్రీతి ఉంటుంది జ్ఞానం అంటే ఎంతో మహాప్రేమ ఉంటుంది సత్సంగం అన్నా శాస్త్రీయమైనటువంటి అధ్యయనమన్నా ప్రేమ ఉంటుంది అంతేగాని వెళ్ళి పురాణ కాలక్షేపం నుంచి వెళ్ళి ఎక్కడో మూలా కూర్చున్నో కూలబడి ఏదో ఒక పాటలు వింటూ ఎంటర్టైన్మెంట్ కాదు అది మళ్ళీ తమో గుణం ఎంటర్టైన్మెంట్ తమో గుణం అయిపోతుంది రజోగుణం కూడా కాదు పైగా రజోగుణం మంచిదేం కాదు రెండు ఈక్వల్లీ బ్యాడ్ కాబట్టి జ్ఞానము నందు చాలా ఫ్రీతో ఉంటుంది అధ్యయనము ఆత్మస్వరూపమును తెలుసుకోవాలనేటువంటి ఉత్సాహం ఉంటుంది సైకాలజీని స్టడీ చేయటం హ్యూమన్ సైకాలజీని అర్థం చేసుకోవటం ఇదంతా కూడా సత్వగుణ లక్షణం మంచి వికసించినటువంటి బుద్ధి కలిగి ఉండటం స్థిరమైన నిశ్చయం కలిగి ఉండటం ఇవన్నీ సత్వగుణ లక్షణాలు ఇటువంటి సాత్వికులు అంటే సత్వగుణము కలిగి ఉంటారు ఈశ్వరుని కదా నిష్కామ భక్తి సత్వగుణం నిష్కామ భక్తి సకామ భక్తి రజోగుణం సత్వగుణం నిష్కామ భక్తి ఉంటే అది సత్వగుణం కాబట్టి ఇటువంటి సత్వగుణము గలవారి ఎందు ఉండే ఆ సత్వగుణము నేనే అంటున్నాడు ఎందుకు తెలుసునండి సత్వగుణ ప్రధానమైన హృదయంలో ఈశ్వరుడు అనుభవానికి వస్తాయి ఈశ్వరుడు ప్రకాశిస్తాడు ఈశ్వరుడు అంటే ఆత్మరూపంగా ప్రకాశిస్తాడు అందుకని మీ ముందు నెలకొడ ఏదో మొరళ ఏదో పట్టుకుని డాన్స్ చేయడు అలాగా అది ఈశ్వరుడు ప్రకాశిస్తాడంటే అలా అనుకోకూడదు ఆత్మరూపంగా ప్రకాశిస్తాడు కాబట్టి అంటే తన యందు దైవత్వమే ప్రకటమవుతుంది బయటి నుంచి వచ్చేది ఏమీ లేదు అసలు బయటంటూ ఏమీ లేదు అటువంటి సత్వగుణము ఇది విధు సత్వము సత్వవతాం సాత్వికానా అహం అస్వాకం పుత్రణీనా వాసుదేవస్ పాండవాజయమప్యహం వ్యాస కవీనాశనా కవి మల్లెనాలుగు విభూతులు వృష్ణీనాం వృష్ణి అంటే ఆ యాదవ వంశానికి వృష్ణి అని పేరు యాదవులు యాదవులు అంటే అది క్యాస్ట్ నేమ్ అయిపోయింది ఇప్పుడు ఇది నాటి క్యాస్ట్ నేమ్ యాదవులు యదు మహారాజు ఉంది ఆ యదు మహారాజు యొక్క వంశంలో పుట్టిన వాడిని యాదవులు అంతేగాని ఆధునిక కాలంలో వచ్చినటువంటి క్యాస్ట్ మండల్ కమిషన్ దాంట్లో పడుకోకూడదు ఆ సమాచారం వేరే యదు వంశంలో పుట్టిన మహాత్ముడు గొప్పవారు మంచి వంశం అది దాంట్లో పుట్టారు యాదవులు వాళ్ళకే వృష్ణి అని నామాంతరము ఈ యాదవులలో నేను వాసుదేవుడను ఇప్పుడు వాసుదేవుడు అంటే వాసు దేవస్థానార్థం చెప్పకూడదు ఇప్పుడేమని చెప్పాలి వసుదేవ పుత్రుడు అని అని చెప్పాలి ఎందుకంటే యాదవులలో అని ఆయన అంటూ ఉంటే వాసు అంటే సర్వాధిష్టానమైనటువంటి సత్తా దేవ అంటే సర్వములు ప్రకాశింపజేసే చైతన్యము అని మనకు వచ్చిన వేదాంతం అంతా అక్కడ పెట్టకూడదు ఆ సందర్భం కాదు కాబట్టి ఇది అంటే వసుదేవుడ ఆయన ఉన్నాడు దేవకేనే అమ్మాయిని పెళ్ళాడ్డాడు కంసుడు ఇదేటి గోలంతా మీకు తెలుస్తున్నదే ఆ కంసుని యొక్క గోళ మీరు ఎరగనది కాదు ఈ కథ అదీని ఈ కథ భారతంలో ఓలా ఉంటుంది భాగవతంలో ఇంకోలా ఉంటుంది కాబట్టి ఏదో ఒక పర్టికులర్ కథ అదే సర్వం మీరు అనుకోదు ఈ కథల్లో కొంచెం మార్పులు చేతులు ఉంటాయి కాబట్టి మొత్తం మీద దేవకి వసుదేవుల యొక్క వాసుదేవుడు అంటే శ్రీకృష్ణావతారం అది ఒక విభూతి నేనే ఒక విభూతి ఇగో ఈ శ్రీకృష్ణావతార రూపంగా నేనే ఆ ఈశ్వరుని యొక్క ఒక విభూతి అని ప్రణాన్ని విభూతిగా చెప్పుకుని అర్జునుడిని చెప్పకపోతే అది ఏం మర్యాదగా ఉంటుంది కాబట్టి నువ్వు దాని భూ అని అర్జునుడి కూడా విభూతి చేసి అది సంగతి ముస్లినా వృష్ణీనాం యాదవాసువస్మి అంటే ఆయన శంకరుడు వాసుదేవ అంటే మామూలు మీకు అలవాటైన అర్థం కాదు సుమాన్ చెప్పడం కోసం అయమేవ అహం వత్సా అని అర్థం వాసు దేవ కాదు వాసన అద్వాసు దేవస్య వాసితంతే జగత్రయం సర్వభూత నివాసో శ్రీ వాసుదేవ నమోస్తుతే అది కాదు ఆ అర్థం కాదు అది వేరే వేదాంతర్థం సో నేను నీ ఈ నేనే ఈయననే ఇక్కడ ఉన్నాను చూడండి అయమేవా అహం అంటున్నాడు ఈయన నీ మిత్రున్నాయా సఖ నీ బాల్యమిత్రుణ్ణి సఖ అంటే బాల్యమిత్రుడ మిత్రం చిన్నప్పటి నుంచి మిత్రుడు ఇప్పుడు కూడా మిత్రుడే వాళ్ళని సఖ అంటారు ఈ మధ్యకాలంలో మైకి మిత్రుడు వస్తే వాళ్ళ మిత్రుడనే అన్నాడు సహ కాయతే భోజనం చిన్నప్పటి నుంచి కలిసి భోజనం చేశారు నాకు సో నేను చిన్నప్పటి నుంచి కలిసి భోజనం చేసి అలాంటిగా కదా నేను నీ మిత్రుడిని నేను ఒక విభూతిని ఎందుకయ్యాడు ఆయన విభూతి ఎందుకయ్యాడు అంటే దీని కొందరు ఏమని చెప్పారంటే టీకాకారులు ఆయన సాక్షాత్తు శ్రీ యొక్క అవతారము కాబట్టి విభూతి అని కానీ శంకర్లు ఏమని చెప్పారో తెలుసిన ఇక్కడ అక్కర్లేదు ఇంకో చోట శ్రీకృష్ణుడు జ్ఞాని అంచేతన విభూతైంది జ్ఞానము గలవాడు అంచేతన విభూతైంది ఆయన చెప్పిన తీరు ఎలా ఉందంటే శ్రీకృష్ణ భగవాన్ అనేది ఎలాగంటే రమణ భగవాన్ లాగా సంథింగ్ లైక్ దాట్ ఆయన ఆత్మస్వరూపం తెలుసున్నవాడు కాబట్టి విభూతి ఓ చోట రాశారలా శంకరుడు ప్రథమాధ్యాయంలో సంబంధ గ్రంథంలో రాశారు ఏమని చూడు ఇది పరమేశ్వరుని యొక్క తత్వం ఈ తత్వం నాకు తెలుసు కాబట్టి నేనే పరమేశ్వరు నువ్వు తెలుసుకుంటే నువ్వు కూడా పరమేశ్వరుడువే అవుతావు అంటాడు అని రాస్తారు భాష్య కాబట్టి ఇది ఏమిటంటే ఎక్కడో వేరే ఉండడు నీలోనే ఉంటాడు టు బిగిన్ విత్ మీరే అవుతారు అది కంక్లూషన్ వేదాంతం అంటే మీరు అధ్యాత్మశాస్త్రం కదా దాని పేరే అధ్యాత్మశాస్త్రం మీరు దేవుణ్ణి బయట పెట్టారు అంటే అది అధ్యాత్మశాస్త్రం కాదు అధిభూతమో అధిదైవమో అయిపోతుంది ఎంతో కొంత అధిభూతాన్ని అధిదైవాన్ని మనం స్వీకరిస్తాము కానీ మెయిన్గా వేదాంతము అధ్యాత్మశాస్త్రం సరే అవతారం అవటము ఇంకా అనేక గొప్ప గొప్ప ఘనకార్యాలను కూడా శ్రీకృష్ణుడు చేశాడు ఎంతోమంది రాక్షసులను సంహరించినాడు బెలం కొండవారు రాసింది చూస్తే చాలా తిరుగుతుంది ఆయన అంటారు విభూతి అంటే అది ఆ మాయాశక్తి యొక్క మహిమేది అన్నట్టుగా రాస్తారు ఆయన రామావతారవత్ కృష్ణావతార శాతి ఈశ్వరే కల్పి ఈశ్వర విభూతి అని చెప్పాలి ముందు మీరు అక్కడ ఈశ్వరుణ్ణి అక్కడికి పరిమితం చేయాలి పరిచ్ఛం చేయాలి చేస్తే కానీ విభూత అవ్వదు సర్వవ్యాపకుడు ఈశ్వరుడుంటే విభూతే ఉంది సర్వవ్యాపకుడు అనే మాట పక్కన పెట్టి ఒక చోట మీరు లిమిట్ చేస్తేనే విభూతి అవుతుంది అంటే అర్థం ఏమిటి ఆ మాయాశక్తి యొక్క ప్రభావం లోపలే నీకు విభూతి ఉంటుంది దాటేస్తే ఇంక విభూతి అదంతా రాశిస్తున్నాడు ఆయన ఎవరైనా ద్వైతాచారులు విన్నారంటే కళ్ళు తిరిగి పడుపుతారు ఇవ్వడం ఇలా చెప్తున్నాడు ఎవరు ఎందుకంటే వాళ్ళకి మెయిన్ అంతా దేవుడు జీవుడు ద్వైతం మీదే ఉంటున్నాయి అనేవే కానీ మరి శంకర్లు వాళ్ళు ఆత్మరూపంగానే దర్శిస్తారు కదా ఈశ్వరుని మంచిది ఇక పాండవులలో ధనంజయ ధనంజయ సిగ్నిఫికెంట్ అర్జున అనుకుండగా ధనంజయ అన్నాడు కదా సిగ్నిఫికెంట్ అంటే సార్థకమైన పదం అంట ఇతను ధనాన్ని జయించాడు రాజశ్వ యాగం చేయటానికో దేనికో మరో యాగం చేయటానికో ధర్మరాజు గారు ఎవో యాగాలు చేశారు దానికి ధనం కావాల్సి వస్తుంది యాగం చేయాలంటే ధనం కావాల్సి అప్పుడు ఖజానాలో ఉండే ధనం తీసుకోరు వసతిలో ఉండే డబ్బు తీసుకోరు అది పన్ను కడితే వచ్చింది డబ్బులు సరే దాంతో యజ్ఞం చేయరు దాంతో యజ్ఞం చేస్తే ఆ యజ్ఞ ఫలం వాళ్ళకి వెళ్తుంది వీడికి ఏం రాదు చందా చేసి యజ్ఞం చేయరు తమ ధనంతో చేస్తాం ఒకవేళ ధనం లాగితే ఊరుకుంటారు శ్రీకృష్ణుడే పెట్టాడు ఇది ధర్మరాజు గారు ఖాళీగా ఉన్నారు ఆయన విశ్రాంతిగా ఉన్నారు మధ్యాహ్నం రాజకార్యాలన్నీ పూర్తి చేసుకుని కొన్ని మెతుకుంటేనే ఆయన విశ్రాంతిగా ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు అడిగాడు ఏం ధర్మరాజా ఏదైనా యజ్ఞం చేసేందుకు సంకల్పం చేస్తున్నావా అంటే ఆయన వాళ్ళు అలాంటి సంకల్పం ఏం చేయట్లేదు ఎందుకంటే నా పర్సనల్ డబ్బు ఇప్పుడు నా దగ్గర అతడి ఎక్కువ డబ్బు ఉన్నప్పుడు ఆలోచిద్ద అంటాడు రాజు మహారాజు ఖజానా అంతా ఆయన అధీనంలోనే ఉంటుంది కానీ నా దగ్గర డబ్బు లేదు డబ్బున్న కూడా ఆదుద్దాం అంటాడు ఏదో ఎలా ఉన్నారు మన భారతదేశమేనంటారా ఇక ఇదేనా భారతదేశమేనా అని ఆశ్చర్యం వస్తుంది రామతీర్థం మాట ఉన్నాడు వేదాంతం మా దగ్గర ఉంది వేదాంత జీవితంలో ఆచరణ మీ దగ్గర ఉంది అన్నాడు ఎవరితో అమెరికన్స్తో చాలా కరెక్ట్ అనిపిస్తుంది మీరు ఎప్పుడైనా వాషింగ్టన్ వెళ్తే కొన్ని చిత్రమైన దృశ్యాలు కనపడతాయి ఏంటంటే అది సెక్రటరీ ఆఫ్ స్టేట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటే ఫారెన్ అఫైర్స్ క్యాబినెట్ మినిస్టరు పురుషుడు కానీ స్త్రీ వాడు ఆ క్యాపిటల్ హిల్ లో ఏదో పని మీద వెళ్తాడు అక్కడ పదైపోయిన ఉన్నా బయటకు వచ్చి ట్యాక్సీ కోసం నిలబడి అక్కడ ట్యాక్సీలు వచ్చి పికప్ చేసుకునేతో నిలబడి ఉంటాడు వీడి ముందు ఇంకో ఇద్దరు నిలబడుంటారు ట్యాక్సీకి ట్యాక్సీ వస్తుంది వాడు ఎక్కువెళ్తాడు ట్యాక్సీ వస్తుంది రెండో వాడు వెళ్తాడు అప్పుడు వీడి అన్న చిన్న రోజు ట్యాక్సీ ఎక్కువ ట్యాక్సీ ఎక్కువ వెళ్తాడు బిలీవ్ లైక్ తర్వాత కెనాడియన్ ప్రైమ్ మినిస్టర్ నా పేరు గుర్తు రావట్లేదు అతను సిటీ బస్ ఎక్కువచ్చేవాడు సిటీ బస్ లో నిలపడక్కర్లేదు సీట్లు ఉంటాయి అతనుండి ఇంటి బయటకు వచ్చి సిటీ బస్ ఎక్కిసి ఆఫీస్కి వచ్చేసేవాడు ఏ ఆఫీసు ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ డౌన్ టౌన్లో కాబట్టి ఇది ధర్మరాజు గారి గురించి ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఉన్నారా లేదా వాళ్ళు కాబట్టి శ్రీకృష్ణుడు ధర్మరాజుని యజ్ఞం చేయ అంటే డబ్బు లేదు బావా చేస్తే బానే ఉంటుందనుకో కానీ ఉన్న ధర్మంతో దక్షిణ నుంచి వాటికి తక్కువ కోట్లు ఉంటాయి ఖజానాలో అంటే శ్రీకృష్ణ అహం అలాగా ఆయన కూడా ఖజానాన్ని తీసుకోండు ఆయన అలాంటి సలహా ఏం చెప్పడం ఆయన ఏమంటాడంటే అర్జునుడు ఖాళీగా ఉన్నాడు అక్కడ వాళ్ళు ఎవరిలో ఉన్నారు వాళ్ళు దుర్మార్గులు వాళ్ళు మీ కొంత దండయాత్ర చేయడానికి వేషాలు ఎవరు మీకు సామంతులం కాదని మేము స్వతంత్రులమని ఇలాంటి చేస్తున్నారు అర్జునుడు ఖాళీగా ఉన్నాడు వాళ్ళ దగ్గర బోర్డు అంత డబ్బు మూలుగుతోంది వాళ్ళని మొత్తి వాళ్ళ దగ్గర వాళ్ళు కట్టాల్సిన పన్ను ఐదేళ్ల నుంచి కట్టట్లేదు ఆ పన్ను అంతా వసూలు చేస్తూ రమ్మని అర్జునుడిని పంపించబోయా ఖాళీగా ఉన్నాడు ఆ వచ్చిన డబ్బు దాంట్లో మీ సొంత డబ్బు కూడా కొంత ఉంటుంది కనుక ప్రభుత్వ డబ్బు ప్రభుత్వానికి జమగట్టేసి మిగిలిన మీ సొంత డబ్బుతో ఏం చేయొచ్చు సలహా ఇస్తాను చెప్తే ఈ సలహా నచ్చుతుంది ధర్మరాజు గారికి అర్జునుడిని పిలిచి ఆలోచన చేయమంటాడు అర్జునుడి ఇంకే మహాభైత్యం నేను వెళ్తాడు వెళ్ళి వాళ్ళని ఇంటి డబ్బు డబ్బు పట్టుకొచ్చి దాంతో వాళ్ళ సొంత డబ్బు ఏదైతే ఉందో అది పెట్టి వాళ్ళు యజ్ఞం చేస్తారు అప్పుడు అర్జునునికి ధనంజయ అని ఒక బిరుదాన్ని ఇస్తారు ధనంజయతి ఇది ధనంజయ ఇంకో అర్థం ఏంటంటే ధనము అంటే డబ్బు కాదు ధనము అంటే సాధనము సాధన ఇసి ధన ధనం సాధన చతుష్టయం భగవద్గీత అనే వేదాంత ఉపదేశానికి కావలసిన అర్హతలు అర్జునునిలో నిండా ఉండబట్టే శ్రీకృష్ణుడు అర్జునులకు పోషించాడు అతను చాలా సత్యవాత్మ పరపాలని గలవాడు చాలా కామనలను జయించినవాడు మంచి నిష్ట గలవాడు నిశ్చయాత్మకమైన బుద్ధి గలవాడు ఇలాంటి వేలలో చాలా లక్షణాలు ఉన్నాయి అతను ఓసారి ధర్మరాజు గారును ద్రౌపది కూర్చుని ఉండగా ఏకాంతంలో వాళ్ళ రూమ్ లో కూర్చుని ఉండగా ఇతను కంగారుగా లోపలికి వెళ్తాడు వెళ్ళకూడదు ఒకవేళ అలా వెళ్ళినట్లయితే పనిష్మెంట్ అంటే ప్రాశ్చిత్తాం ఏమిట ప్రయ్ చెప్తం ఒక సంవత్సర కాలం ఇల్లు వాయికలి వీధిలు పెట్టి తీర్థయాత్రలు చేసి రావాలి అది పనిష్ అది ప్రాయ్ చెప్తాం అతను వెళ్ళిపోతాడంటే ఆపుతాడు ఈ విషయంలో కూడా ఇతను పర్లేదు లేవాయా ఏదో పెట్టుకున్నారు నియమం దాన్ని అంతా మరి ఇది లెటర్ పాటించక్కర్లేదు ధర్మరాజు గారే వద్దన్నాడు కదా అసెంబ్లీ పార్టీ ధర్మరాజు గారు ఆయనే వద్దంటలేదు కదా నీకేమిటి సమస్య నువ్వు వెళ్ళక్కర్లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తావు ద్రౌపది కూడా కోరుతుంది వెళ్ళొద్దు నువ్వు అని రెండో వెళ్ళిపోతాడు రూల్ రూలే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి తీర్థయాత్రలు చేసి వస్తాడు డబ్బు ఏమైనా వెళ్ళిపోతాడు చాలా నిష్టగలవాడు సో ఈ సాధన వైరాగ్యం గలవాడు వివేకం గలవాడు శివుణ్ణి మెప్పించాడు కథ కూడా మీరు అడుగుతారు ఈ లక్షణాలన్నీ సాధనం అనే ధనం నిండాగలవాడు జయించిన వాడు కనుక ఆయనకి ధనం చేయుడు అంటాడు ఆ విధంగా అర్జునుడు విభూతి ఇక మునులలో వ్యాస మహర్షిని నేనే సో వ్యాసోచ్చిష్ట మిదం జగతని వ్యాసమహర్షి మహాభారతంలో మొత్తం ప్రపంచానికి ప్రపంచ జీవనానికి సమాజ జీవనానికి కుటుంబ జీవనము వ్యక్తిగత జీవనము అన్ని అన్ని స్థాయిలలో మానవ జీవితాన్ని చాలా తరువుగా అధ్యయనం చేసి దాన్ని కూడా మహాభారత రూపంగా మానవాళ్ళకి అందించినటువంటి గొప్ప మహాకవి కవిగా వర్ణించారు తర్వాత పురాణ సాహిత్యాన్ని కూడా నిర్మించాడు వేదములను వ్యవస్థితం చేసి ఉద్యోగ సామాథర్వణములు అనే ఒక వ్యవస్థితంగా పూర్వం ఒకే ముద్దగా ఉంది ఇది వేదం దానిని కొంచెం ఆర్గనైజ్ చేసి క్లాసిఫై చేసి అనేకములైన వ్యవస్థలు చేశాడు దాంతో ధార్మిక జగత్తులో వ్యాసుడు స్పృశించని టాపిక్ లేదు ఎవరు కొత్తగా ఏమి రాసినా వ్యాసుడు రాసిన దాన్నే మళ్ళీ ఇంకొంచెం ఇటు చిత్త తప్ప వ్యాసుడు టచ్ టాపిక్ లేదు రాజనీతి గృహ్య నీతి అంటే గృహస్థ జీవనంలో పాటించాల్సిన ధర్మాలు అన్నీ టచ్ చేసాడు ఆయన సో కూటనీతి కూడా టచ్ చేశాడు శకుని మొదలైన పాత్రల ద్వారా కూటనీతి అంటే ఎద్రవాణ్ణి మోసం చేసి విజయాన్ని సంపాదించడంలాగా ఇలాంటివన్నీ కూడా ఆయన దాంట్లో భారతంలో ఆ పాత్రల ద్వారా నిరూపిస్తాడు అన్ని టాపిక్స్ కవర్ చేశాడు కాబట్టి ఆయన మహాజ్ఞాని ఆయన ఒక విభూతి మునీనామీ అహం వ్యాస శంకర మునీ మననశీలా సర్వపదార్థజ్ఞాని అది అహం వ్యాస సో ముని అంటే మననశీలు ఎప్పుడు కూడా మీకు పదార్థజ్ఞానం కావాలి అంటే ఒక పదార్థం గురించి తెలియాలి అంటే ఆ పదార్థం గురించి పుస్తకంలో రాసిన పారాగ్రాఫ్లు కంటస్థం చేసిస్తే తెలిసిపోదు ఇక వదిలిస్తే తెలిసిపోదు దాన్ని గురించి బాగా పరిశీలించి మననం చేస్తే తెలుస్తుంది మననశీలుగా ఉండాలి సో కాబట్టి ముఖ్యంగా అధ్యాత్మ శాస్త్రానికి సంబంధించిన సందర్భంలో సాధకుడు మనన రిఫ్లెక్టివ్ అండ్ కాంటెంపులేటివ్గా ఉండాలి కూతే కంఠస్థం చేసేసి పెద్ద పెద్ద సభల్లో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేసి అలాగా ప్రజా ప్రజలందరినీ తన చుట్టు చుట్టేసుకుంటూ బాగా పేరు ప్రాతం సంపాదించేసి ప్రజలు వెయ్యి మంది శిష్యులు ఉన్నారు లక్ష మంది శిష్యులు ఉన్నారు యాభై ఆశ్రమాలు ఉన్నాయి ఇక్కడ ఇంకెక్కడికి అక్కడి నుంచి ఎడికి వెళ్ళాలి అదంతా కూడా అది మనన మననానికి ఆపోజిట్ అది మననశీలు ఎలా ఉంటారంటే చాలా సైలెంట్గా ఉంటారు చాలా విస్తృతమైన పరిధి కాకుండా లోతైన పరిధిని కలిగి ఉంటారు లోతైన పరిశీలనాన్ని కలిగి ఉంటాయి సో అది మనన స్వభావం మనం నేర్చుకున్న దాన్ని ఎందు లోతుని పొందాలి ఆ లోతు ఎలా వస్తుంది మననాన్ని బట్టి రిఫ్లెక్షన్ అంటే యూ హెట్ స్ట్రేటిఫ్ ఇట్ అండ్ కాంటెంపులేటర్ పాయింట్ రిఫ్లెక్టర్ పాయింట్ అటువంటి వాళ్ళని మునులు అని అంటారు సో వ్యాసుల్ని మునులు కేటగిరీలో వేశారు అటువంటి మననశీలు అటువంటి వాళ్ళకి మంచి జ్ఞానము నిర్మాణం అవుతుంది కించుకించుగా ప్రపంచంలో ఉండే సకల పదార్థముల యొక్క జ్ఞానము వాళ్ళకి తెలుస్తుంది పదార్థము అంటే జీవితము దాని గురించి వాళ్ళకి తెలుస్తుంది ఆత్మనిష్ట తెలుస్తుంది వివేకము తెలుస్తుంది వైరాగ్యము తెలుస్తుంది రాజనీతి అది తెలుస్తుంది సో ఈ విధంగా లార్జ్ ఏరియా ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ని కవర్ చేసేటువంటి విజ్ఞానము వారు సంపాదించి ఉంటారు అటువంటి విద్వాంసులు చాలా మంది ఉంటారు వాళ్ళలో ఎన్నదగిన వాడు పర్టికులర్గా ఎన్నుకోదగిన వాడు వ్యాస మహ వ్యాస మహర్షి ఆయన నా యొక్క విభూతి అంటే ఆయనలో ఉండే జ్ఞానమంతా నా స్వరూపమే ఇక కవినాం ఇషనా కవి కవి అంటే క్రాంతదర్శి అని శంకరులే అక్కడ నిరూపి ఆయన అర్థం రాశారు అంటే చూడండి భూత వర్తమాన భవిష్యత్ అనే కాలముల యొక్క పరిధి కాలముల యొక్క సీమ వాటికి అతీతమైన తత్వాన్ని ఎవడైతే దర్శిస్తాడో వాడు కవి ఎంతసేపు క్యాలెండర్ చూసుకుంటో నిన్నటి వ్యాలెన్స్ షీటు ఇవేళ ఓపెనింగ్ అకౌంట్ సాయంకాలం క్లోజింగ్ అకౌంట్ మన డబ్బులు ఎన్ని మిగిలే డబ్బులు ఎన్ని పోయాయి అది కవి కాదు అకౌంట్ లైఫ్ని అకౌంటింగ్ కింద మార్చేసుకుంటే వాడు కాలం యొక్క పరిధి దాటిన తప్పని వాడు ఏం దర్శించగలుగుతాడు దర్శించలేడు కాబట్టి కవి అంటే ఇంద్రియ గోచరము కానీ అంటే ఇంద్రియాలకు కనబడదు వినబడదు మనస్సుతో ఊహించడం కూడా చాలా కష్టము అటువంటి అతీంద్రియ తత్వాన్ని దర్శిస్తాడు తెలుసుకుంటాడు ఆ జ్ఞాన నేపథ్యంతో దర్శిస్తాడు అటువంటి వాడిని అతిక్రాంతదర్శి క్రాంతదర్శి అంటే అతిక్రాంతదర్శి వన్ హు సీస్ ది ట్రాన్స్జెండెంటల్ ట్రాన్స్జెండింగ్ వాట్ ట్రాన్స్జెండింగ్ ద ఫ్లో ఆఫ్ థైట్ Transcending ట్రాన్సెండింగ్ ది సెన్స్ పర్సెప్షన్ ట్రాన్సెండింగ్ ది కాన్సెప్షన్ ఆఫ్ ది మైండ్ అటువంటి జ్ఞానాన్ని దర్శించేటువంటి శక్తి గలవాడు కవి అనబడతాడు అది కవి అంటే మామూలుగా పోయం రాసి వాళ్ళలో కూడా అటువంటి దర్శనము ఉంటుంది అనే అభిప్రాయం అది Kavi అంటే అందుకని మామూలుగా మీరు ఎవరికైనా ఇంగ్లాండ్ లెటర్ కార్డు పొరసివదు అదే తీసుకుని ఇలా వెక్టికల్గా టైప్ చేసేసి పోయేమనుకోవడం లిటార్గా టైప్ చేస్తే ఉత్తరం అవుతుంది వెక్టికల్గా టైప్ చేస్తే పోయేమవుతుంది ఉభయ సలోపడి అక్కడ మీరు అందరూ క్లాసాగా ఉన్నారని అనుకుంటున్నాను నేను ఇక్కడ బాగా ఉండాలి మాకు ప్రతిగల వస్తున్నాయి నేను ఇప్పుడు ఎవడో మీకేమో ఏవో కొన్ని వస్తువులు కొన్ని పంపిస్తాను అని మామూలుగా కార్డు రాస్తారు దాన్ని ఉపయోగ తెలువీలాగా పాదాల కింద రాసేసి ఇది మోడన్ పోయేవి అని అలాగే అది కవి అంటే కవి క్రాంతదర్శి దీనికోసం మనం ఆధునిక కాలంలో కూడా మంచి కవులు ఉంటారు కవులు అంటే ఫలానా కాలంలోనే ఉంటారు అని చెప్పడానికి వీళ్ళు ఆధునిక కాలంలో కూడా మహాకవులు ఉంటారు ఒకప్పుడు గుంటూరు శశేంద్ర శర్మ అని ఒక ఆయన ఉండేవారు హైదరాబాద్ ఇప్పుడు లేరా ఆయన తుమ్మిరీలు ఏవో చెప్తూ ఉండేవాడు తుమ్మిరీ దానికి ఏదో పేరు కూడా పెట్టాడు ఆయన చిన్న చిన్న రెండు మూడు వాక్యాలు ఏవో చెప్తూ ఉండేవాడు కవితలు చాలా స్ట్రైకింగ్గా చెప్పేవారు చాలా సమర్థంగా చెప్పేవాడు ఆయన కవంటే ఈయన అన్నట్టుగా చెప్పేవాడు నేను ఎదుగుతున్నాను సో కాలములు అన్ని కాలములలో ఉంటారు అన్ని భాషలలో ఉంటారు అన్ని వర్ణములలో వర్గములలో సర్వత్రా ఉంటారు ఆ కవులు కాబట్టి కవులంటే కేవలం ఓ పేటలోనే ఉంటారని అనుకోవడానికి లేదు అటువంటి కవులలో గొప్ప జ్ఞానులలో ఇషనా కవిషి అంటే శుక్రాచార్యుడు ఇషనా అంటే శుక్రాచార్యుడు అంటే దేవతలకు గురువు బృహస్పతి అశురులకు గురువు శుక్రాచార్యుడు కొంత పౌరాణికమైనటువంటి విభూతి ఇప్పుడు మనం ఎందుకున్నా ఏం కనబడ్డరు శుక్రాచార్యుడు అంటే శుక్రాచార్యుడు అంటే శుక్రగ్రహం అనుకోకూడదు బహుశా కాదేమో అనుకుంటా అది మళ్ళీ జ్యోతిషం వాళ్ళు ఏం చెప్తారో నాకు తెలీదు శుక్రాచార్యుడని పురాణ స్టోరీస్లో కనపడతాడు ఆయన కానీ శుక్రాచార్యుడు వ్రాసిన రాజనీతి శుక్రనీతి అనే పేరుతో పుస్తకాలు దొరుకుతాయి ఇప్పటికీ శుక్రనీతి ఏదో కొన్ని పార్ట్లైనా దొరుకుతుంది అది ఒరిజినల్ టెక్స్ట్ అంతా దొరకకపోయినా దాని నుంచి కొటేషన్ సిక్స్వి మనకు దొరుకుతాయి శుక్రనీతి ఇది అవైలబుల్ నీతి అంటే రాజ్య వ్యవహారాలను ఎలా చక్కదిద్దాలి ఇత్యాది సమాజ జీవనాన్ని గురించి ఎన్నెన్నో గొప్ప గొప్ప విషయాలను ఆ నీతి శాస్త్రాన్ని రచించిన వాళ్ళలో చాణక్యుడు ఒకడు చాణక్య నీతి శుక్ర నీతి కామందక నీతి శాస్త్రము కామందకుడు అని ఆయన రచించాడు సో ఈ విధంగా నీతి శాస్త్ర రచయితలు వాళ్ళు కూడా చాలా గొప్పవాడు వీళ్ళందరిలోకి ఈ శుక్రనీతి చాలా శ్రేష్టమైనది ప్రసిద్ధమైనది ఆ శుక్రనీతికి ఆచార్యుడైన శుక్రాచార్యుడు దేవతలకు అదే అసురులకు గురువుగా ప్రసిద్ధి చెందినవాడు ఆయన గొప్ప కవి కవి అంటే జ్ఞాని కవిత్వ షెడు ఇక్కడ అక్కడ పబ్లిష్ చేసేడని కాదు జ్ఞాని క్రాంతదర్శి ఆ శుక్రాచార్యుడు నా విభూతియే అని అంటాడు రేపు కొనసాగిద్దాము ఓం పూర్ణముదూర్ణమి పూర్ణా పూర్ణ మే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీకు నమే ఓం ఋషు శ్రీకృష్ణాపణమూ I don't know. I need to be healed.